చె చేసిన అదే వేదాంత బోధ మనికి మధువైరిపై భక్తి ఊరికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు చదువు కనవలసినను శరి నామము తిరుగ చదువుటే సకల శాస్త్రముల సమ్మతము నిధురగనవలసినను నేరక్షునికి తన హృదయమర్పణ చేయుటది యోగని ఆశవలసిన వెంకటాదీశ్వరుని కృపకు ఆశ చేయుటే పరమానంద సుఖము వాసిగనవలసినను వైష్ణవాగరం వాసి చేయుట తనకు వైభవ స్ఫురణ